శ్రీగురుభ్రో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ భగవత్పాదశంకరం లోక శంకరం ఓం సహనా సహనౌనస్సుకరవై తేజ్రీనావధీతమస్సు మావిషావహై ం శాంతిశాన్ని శాంతి కార్యకర్ణ ఒకసారి మంత్రమందాము మంత్రమేమంటే ఆత్మైవాస్ జ్యోతిర్భవతీతి ఆత్మనైవా జ్యోతిషాస్ పల్యయతే కర్మ కురు వ్యపల్యేతీ ఇక్కడ ఒక పేచీ ఒకటి ఉన్నది ఈ పేచీ ఎలాంటిదంటే మనకి స్థూలంగా కలిగే అనుభవము నాకు ఆ పేచీ తోడ్పడుతుంది మనకి స్థూలంగా ఎలాంటి అనుభవం ఉంది ఈ దేహమే నేను అనే అనుభవం ఉన్నది ఇంద్రియములు మనస్సు ఇవన్నీ నేను అనే అనుభవం ఉన్నది అంటే దాని అంటే దేహము యొక్క దేహము మనకు అనుభవంలో ఉన్నది ఇంద్రియములు మనస్సు అనుభవంలో ఉన్నాయి దేహేంద్రియ సంఘాతము అని అంటున్నాం కార్యకరణ సంఘాతము ఆ పదాన్ని కొట్టుకోండి అసమాను దేహము ఇంద్రియములు మనస్సు అని కష్టం అవుతుంది కార్యకరణ సంఘాతము ఆ ఈ ఈ కార్యకరణ సంఘాతం మనకు అనుభవంలో ఉంది ఏమండి ఇప్పుడు ఈ కార్యకరణ సంఘాతము లోకం వ్యవహారాన్ని చేసుకుంటోంది కర్మకురితే పల్లేతి విపల్ ఏతి కర్మ పుట్టితే విపల్యేతి అంటే లోప వ్యవహారాన్ని చేస్తాం అంటే దానికి ఒక వెలుగు ఉపలభ్యమై ఉన్నది ఒక వెలుగు దానికి అందుబాటులో ఉన్నది ఎందుకంటే వెలుగు అందుబాటులో లేకపోతే వ్యవహారం ఎలా చేయగలుగుతుంది వ్యవహారం చేయగలుగుతోంది కాబట్టి వెలుగు అందుబాటులో ఉన్నది ఇప్పుడు ఈ వెలుగు ఆ కార్యకరణ సంఘాతము కాదు కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది అంటే మీకు వేదాంతం ఉంది అంటే వేదాంతం ఉంది అదేమిటి దాని పేరు ఆత్మ ఆత్మయే బ్రహ్మ ఇవేది వేదాంతం ఉంది లేకపోతే రెలిజియం ఉంది ఇవన్నీ ఉన్నాయి సపోజ్ చూస్తే మాకు అనుభవానికి వస్తున్నది కార్యకరణ సంఘాతము అంతకంటే పైదేదో ఉందని నువ్వు అన్నమే తప్ప మాకెప్పుడూ అనుభవానికి రాలేదు కాబట్టి అంతకంటే పైరింకేమీ లేదు దీన్ని లోకాయుత సిద్ధాంతమవుతారు ఇప్పుడు పేచీ ఇక్కడ ఇప్పుడు లోకాయుతుడికి మనకుండే సామాన్య జనులకుండే అనుభవం వాడికి మంచి ఆసరాగా ఉంటుంది సామాన్య జనులు ఎలా ఉంటారంటే వాళ్ళకి దేహ కార్యకరణ సంఘాతం అనుభవానికి వస్తూ దానితో మమేకమై బతికేస్తూ ఉంటారు అర్థకామాలతో బతికేస్తూ ఉంటారు వాళ్ళు ఈ కార్యకరణ సంఘాతం ఆత్మయ లేదంటే దీనికంటే విలక్షణమైన ఆత్మ మరొకటి ఉన్నదా అనే మీమాంస వాళ్ళకి అక్కడ ఆ మీమాంస ఎవరికి కావాలండి మీరు బయటికి వెళ్ళి చూడండి వాళ్ళకి ఎవరికైనా కార్యకరణ సంఘాతం ఆత్మయా లేకపోతే వేరే ఇంకొక ఆత్మ ఉన్నదా ఈ మీమాంస ఎవరికైనా కావాలా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు ఏ స్టాఫ్ స్టాఫ్లో కూడా తీసుకుంటూ ధరలు పెరిగాయి తగ్గాయి మనకి ఎంత వస్తుంది అదాయో ఏం ఖర్చు పెడుతున్నావు అనో లేకపోతే ఏమో రాజద్వేషాలతో పుస్తపడుతూ ఉంటారు తప్ప ఈ ఆత్మ ఎవరికి కావాలి కాబట్టి ఆత్మ అనేది కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది ఉన్నది దాని వెలుగులోనే ఈ సంఘాతము పనిచేస్తోంది అని వేదాంతుల యొక్క సిద్ధాంతం లోకాయుతులు కూడా శిరాస్తపర్చం వాళ్ళు కూడా సామాన్య జనుల వంటి వారు కాదు సామాన్య జనుల యొక్క ఏ సామాన్యమైన అనుభవము కలదో అదే సిద్ధాంతీకరించి వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు ఏమన్నారంటే కార్యకరణ సంఘాతము కంటే వేరే వెలుగు ఇంతేది లేదు కాదండి అది వ్యవహరిస్తోందంటే దానికి వెలుగు ఒకటి ఉండాలి కదా ఆ వెలుగు కూడా దాన్ని అదే దానికే ఇవి చెందుతుండాల వెలుగు కూడా కార్యకరణ సంఘాతమునకే ఆ వెలుగు ఉంటుంది ఇంకా వేరే మరో వెలుగుని నీవు ప్రతిపాదించాల్సిన అవసరం లేదు అంటే ఏమైంది కార్యకరణ సంఘాతములకు వెలుగును ఇస్తూ అనుగ్రహిస్తూ ఉండే ఆత్మ అనే విలక్షణమైన తత్వం వేరొకటి లేదు ఇది వాళ్ళ సిద్ధాంతం చూడండి తర్వాత ఈ ఆత్మ అనేది అది కార్యకరణ సంఘాతము కంటే విలక్షణము కార్యకరణ సంఘాతములో భాగంగా దాంట్లో ఒకరు ఉంటూ కూడా దానికంటే విలక్షణము దానికి హేతులు ఏమిటంటే ఆదిత్యాది జ్యోతులు ఏవో ఉన్నాయి అవి కార్యకరణ సంఘాతము కంటే విలక్షణముగా ఉండి కార్యకరణ సంఘాతానికి ఉపకరిస్తూ ఉన్నాయి అలాగే ఆత్మ కూడా అటువంటిదే అని ఆదిత్యాది జ్యోతులతో కొంత పోలిక కొంత పోలికే ఎంత పోలిక అంటే ఎలా అయితే ఆదిత్యాది జ్యోతులు కార్యకరణ సంఘాతము విలక్షణములో ఆత్మ అనే వెలుగు కూడా కార్యకరణ సంఘాతము విలక్షణము అంత మాత్రమే పోలిక కానీ కార్యకరణ సంఘాతంలో అంతర్గతంగా ఉంటుంది ఆత్మ ఆదిత్యాది జ్యోతులు అంతర్గతంగా ఏం లేవు బహిర్గతములై ఉన్నాయి కాబట్టి ఆ అంశములో పోలిక లేదు ఏమండి విలక్షణత్వాంశంలోనే పోలిక తప్ప అంతర్గతత్వము అంశంలో పోలిక లేదు ఎందుకంటే లేకపోతే ఏమన్నా చెప్పాల్సి ఆదిత్యాది జ్యోతులు ఎలా అయితే బయట ఉన్నాయో బయట ఉండి ఈ సంఘాతానికి ఉపకారం చేస్తూ ఉన్నాయో అలాగే ఆత్మ కూడా బయట ఎక్కడో ఉండి సంఘాతానికి ఉపకారం చేస్తూ ఉందని కాబట్టి అది అంగీకారం కాదు ఆత్మ దీని ఎందు కలదు కాబట్టి ఆదిత్యాది జ్యోతులతో పోలిక కేవలము ఈ మాత్రమే ఏ అంశంలో మాత్రమే బయట ఉండడం లోపల ఉండడం అనే అంశంలో పోలిక లేదు ఆదిత్యాది జ్యోతులు బయట ఉంటాయి ఆత్మనే జ్యోతి అంతస్థముగా ఉంటుంది ఆదిత్యాది జ్యోతులు భౌతికములు ఈ ఆత్మానే జ్యోతి అభౌతికము ఇది భౌతికమైన వెలుగు కాదు ఇది జ్ఞానరూపమైన వెలుగు భౌతికమైన వెలుగుతో దానికి పోలిక అంచేతనే ఆత్మ ఏదో మెరుపు మెరిసింది బ్లూ కలర్లో ఉంది రెడ్ కలర్లో ఉంది అనేటువంటి మాటలకి అర్థమేమీ లేదు అని చెప్పాం అవును ఆదిత్యాది జ్యోతులు భౌతికములైనప్పుడు ఆత్మ చైతన్యము భౌతికం ఎందుకు కాదు అని ఒక శంక అది కూడా లోకాయుతన శంకే ఆ శంకకి మనం సమాధానం ఏమన్నాం నేను మీకు ఇదంతా చెప్పిందే మళ్ళీ రీక్యాప్ ఇస్తున్నా మీరు చాలా ఓపిక ఉండాలి చాలా ఓపిక ఉండాలి ఓపిక ఉండేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వెల్లవెల్లతో వచ్చి కూర్చున్నారు కాబట్టి మీకు ఓపిక ఉండేది చేసుకుని ఇలాగా చెప్పేస్తూ ఉన్నాను నేను మీకు సుత్తి వేస్తున్నాననే ఫీలింగ్ కలిగితే చెప్పండి నేను తగ్గించే ప్రయత్నం చేస్తా సో ఇక్కడ ఇంకో ఇష్యూ ఏమొచ్చిందంటే ఆదిత్యాది జ్యోతుల కంటే ఆత్మ విలక్షణము ఆదిత్యాది జ్యోతులు ఎలా అయితే కార్యకరణ సంఘాతము కంటే విలక్షణము ఆత్మ కూడా కార్యకరణ సంఘాతము కంటే విలక్షణము పోలిక అంతటితో సరి ఇంకా అంతకంటే ఎక్కువ పోలిక లేదు మీ అభిప్రాయం ఏమండి అంటే ఆదిత్యాతి జ్యోతులు భౌతిక జ్యోతులు ఆత్మజ్యోతి అభౌతికము ఎందుకండి ఎందుకంటే అభౌతికం ఎందుకైంది ఇది చూడగా ఆదిత్యాతి జ్యోతులు బహిర్గతములై ఉన్నాయి సంఘాతానికి కాబట్టి భౌతికములు తెలుస్తూనే ఉంది లేదా ఆత్మజ్యోతి అంతస్థమై ఉన్నది కాబట్టి ఇది అభౌతికము అంటే దాని మీద మళ్ళీ కన్ను చెవి మొదలైన జ్యోతులు కూడా అంతస్థములై ఉంది భౌతికములై ఉన్నాయి కదా కాబట్టి అంతస్థమైన ఆత్మ కూడా భౌతికమే అవ్వాలి కానీ అభౌతికం ఎలా అవుతుంది అది మెటీరియలిజం మెటీరియలిజం అంటే అలాగే ఉంటుంది నేత తీసుకెదరి అది భౌతికమే మళ్ళీ ఆత్మ అనేది అభౌతికం అని నువ్వేమో భౌతికాన్ని పక్కన పెట్టి అభౌతికమని ఒక దాన్ని పట్టుకొచ్చి అదే మళ్ళీ సపరేట్గా ఉందని నువ్వు అంటున్నావు చైతన్యం అనేది అది కూడా భౌతికమే అని ఒక అబ్జెక్షన్ ఒకటి వేస్ట్ చేశారు ఇంకా మాట్లాడతారు వాళ్ళు విలక్షణం ఆత్మజ్యోతి సిద్ధం ఇది తమ మనోరథ మాత్రం అంటే కార్యకరణ సంఘాతము కంటే విలక్షణంగా అభౌతికమైన ఆత్మజ్యోతి ఒకటి కలదు అనేటువంటి అలా మనకి తెలుస్తోంది అని నువ్వు అంటున్నావే అది నీ మనోరథం తప్ప అలాగే తెలియక లేదు కార్యకరణ సంఘాత భావ భావిత్వాచ సంఘాత ధర్మత్వం అనునీయతే జ్యోతిష ఇంకో ఆర్గ్యుమెంట్ చూడగా ఆత్మ అనే వెలుకొహటు ఉంది అన్నావు ఈ వెలుగు ఎప్పుడుంది కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడుందా లేనప్పుడు కూడా ఉందా లేనప్పుడు లేదు ఎక్కడుంది కార్యకరణ సంఘాతం ఉంటే ఆత్మా అనే వెలుగు ఉంది సపోజ్ కార్యకరణ సంఘాతం లేదనుకోండి వాడు పడిపోయి చచ్చిపోయాడు ఆ శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టి వచ్చారనుకోండి ఆత్మా అనే వెలుగు ఉంటుందా అక్కడ ఆత్మానే లేదు ఎక్కడుందో జరిగిందండి ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ ఏమిటి ఆస్తే పని చేసి కర్మ పురితే విపల్లి చేసి అది కదా మీ ఆర్గ్యుమెంటు కాబట్టి ఎంతసేపటికి ఆత్మానే వెలుగు అవుతుంది ఎందుకంటే ఆ వెలుగు మూలంగానే ఈ కార్యకరణ సంఘాతము ఉంటున్నది ఇటు వెళుతున్నది పని చేసుకుంటున్నది మళ్ళీ తిరిగి వస్తున్నది అనువు ఆత్మానే వెలుగు ఉందని ఎలా స్థాపించావు కార్యకరణ సంఘాతాన్ని అడ్డుపెట్టుకుని ఆత్మానే వెలుగు ఉందని నువ్వు స్థాపించవు మేమేమంటాం అంటే నువ్వు అంటున్న ఆత్మానే వెలుగు కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు ఉంది కార్యకరణ సంఘాతం లేనప్పుడు కాబట్టి ఈ ఆత్మానే వెలుగు అన్నది కూడా కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే తప్ప సపరేట్గా ఆత్మనేది ఏది లేదు లోకాయ సో చూడండి ఇప్పుడు కార్యకరణ సంఘాత భావ భావిత్వాచ్యాచ అంటే ఇంకొక అబ్జెక్షన్ రేస్ చేస్తున్నాడు కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు ఉంది భావ భావిత్వం కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు ఉండుట వలన జ్యోతిష ఆ వెలుగు సంఘాత ధర్మత్వం అనునీయతే ఆ వెలుగు సంఘాత ధర్మము అని మేము అనుమానం ఇప్పుడు పొగ నిప్పు ధర్మము ఎందుకని నిప్పు ఉన్నప్పుడు పొగుంది లేకపోతే పొగలేదు కాబట్టి పొగకి పొగలేని యొక్క ధర్మము నిప్పు యొక్క ధర్మం అలాగే లోకం వ్యవహారం ఎప్పుడుంది కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు వ్యవహారం ఉన్నది అంటే ఆస్తి కర్మ కురితే పల్లెతి విపల్లి చేతి ఇత్యాది వ్యవహారం ఉన్నది కార్యకరణ సంఘాతం ఉన్నప్పుడు ఉంది కార్యకరణ సంఘాతం లేనప్పుడు వ్యవహారము లేదు కాబట్టి మేము ఏమంటామంటే పొగలా అయితే నిప్పు యొక్క ధర్మము ఈ వెలుగు కూడా కార్యకరణ సంఘాతం యొక్క ధర్మం కాబట్టి కార్యకరణ సంఘాతంలోనే ఉంది ఆ ప్రకాశం ఇప్పుడు బంగారం ఉందండి ప్రకాశిస్తుంది ఆ ప్రకాశం బంగారం అంది కాదు మరో ఒకటి ఎనదో ఉంది దాన్ని ఆ ప్రకాశం అలైదు కానీ బంగారం ఉంది ఉన్నప్పుడే ప్రకాశం ఉన్నది బంగారం లేకపోతే ప్రకాశం లేదు కాబట్టి ఆ ప్రకాశము బంగారం యొక్క ధర్మమే అవుతుంది అలాగే ఈ ఆత్మను వంటున్న వెలుగు వెలుగు ఒకటి ఉందని చెప్పి ఆ వెలుగు ఆత్మను వంటున్నావు మేమేమంటాము ఆ వెలుగు ఉంది ఆ వెలుగు కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే అవుతుంది అంటే ఏమవుతుందో తెలుసుకుందండి కార్యకరణ సంఘాతమే ఆత్మ అవుతుంది అంతే కదా ఇప్పుడు ఆ వెలుగు కార్యకరణ సంఘాత ధర్మం అయితే ఇప్పుడు ఆత్మ ఆత్మ వెలుగు అని కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏదవుతుంది కార్యకరణ సంఘాతమే అవుతుంది లోకంలో కూడా అలాగే దాన్ని స్వీకరిస్తారు అంచేతనే ఆ పక్షము లోకాయుత పక్షము అనే అది ప్రఖ్యాతిని పొందేనాడు లోకాయుత పక్ష లోకాయుత అనే శబ్దాన్ని దాని ఎటిమాలజీ నేను చూసి చెప్పడం అనే పని ఇంకా మిగిలి ఉన్నది ఐ విల్ డూ దాట్ కాబట్టి లోకంలో ఏ విధంగా మన అనుభవాలు ఉన్నాయో ఆ విధంగానే ఆ పక్షము దానికి ఒక చైర్ ఏమన్నా వ్యవస్థ ఉందా చెయ్యండి మిత్రుడు ఆ చైర్ ఎక్కేసి లేదనమాట అది ఇక్కడ మన పుష్ప విమానంలో చోటు లోపలేదు చోటు లోపల లేదు చేతు లోపలేదు చూడండి చక్కటి వ్యవస్థ అయింది కనుక కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే ఈ వెలుగు చైతన్యం వెలుగంటే చైతన్యం అది కార్యకరణ సంఘాత ధర్మమే కాబట్టి అది అభౌతికం అంటే భౌతికం అవుతుంది అది అభౌతికమని కాబట్టి కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమని లోపలు ఉన్నప్పటికీ కార్యకరణ సంఘాతంలో భాగము కాదని ట్రాన్సెండెంటల్ అని ఇదంతా నీ మనోరథ మాత్రమే తప్ప అది కార్యకరణ సంఘాత ధర్మమే సామాన్యతో దృష్ట అనుమానస్ వ్యభిచారి అప్రామాణ్యం ఇప్పుడు అనుమానం అన్న అనుమానం అంటే ఇన్ఫ్లెన్స్ పిల్లా గీతం పర్వతో అధిమాన్ ధూమాన్ యథా మహానస కానీ అనుమానము అంటారు చూడండి ఈ అనుమానం అన్నది మీరు చాలా అసాధారణ ధర్మాన్ని పట్టుకుని అనుమానం చేయాలి అంతేగానే సామాన్యంగా అంటే అన్ని అన్నింటికీ అన్వయించేటువంటి ధర్మాలు కొన్ని దాన్ని సామాన్యతో దృష్టమో ఉంటారు అటువంటి దాన్ని పట్టుకుని అనుమానం చేస్తే అనుమానాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి అగ్ని చల్లగా ఉండును పంచభూతములలో ఒకటి గనుక నీరు వలే అన్నారనుకోండి పదవతో అన్మాన్ ధుమాత్ యథా మహానస అని అనుమానం కదా అలాంటి అనుమానం చేస్తా చూడండి అగ్ని చల్లగా నుండును పంచభూతములలో ఒకటి కనుక పృథివీ నీరు మొదలై నది వలే ఇప్పుడు పృథివీ పంచభూతాల్లో ఒకటే కదా చల్లగా ఉంటుంది నీరు పంచభూతాల్లో ఒకటి చల్లగా ఉంటుంది వాయువు పంచభూతాల్లో ఒకటి చల్లగా ఉంటుంది ఆకాశం కూడా పంచభూతాల్లో ఒకటి ఆకాశం కూడా వేడిగా ఏముండదు కదా చల్లగానే ఉంటుంది కదా కాబట్టి పంచభూతాల్లో మీరు ఏ భూతాన్ని చూసినా చల్లగానే ఉంటుంది కనుక అగ్ని కూడా పంచభూతాలలో ఒకటి కనుక అగ్ని చల్లగా అను మనము అని మీరు అనుమానం చేశారనుకోండి ఈ అనుమానం ఏమవుతుంది అనుమానం తప్పది కాబట్టి పంచభూతాల్లో అన్నింటిలోనూ ఉన్న ధర్మము చల్లదనం అనే ధర్మము దాన్ని పట్టుకుని మీరు అగ్ని కూడా చల్లగా ఉంటుందని కనుక ఒక అనుమానం చేస్తే అనుమానం వ్యభిచరిస్తుంది అది ఫెయిల్ అయిపోతుంది అలాగా సామాన్యతో దృష్టమైన అనుమానాలు చేయకూడదు చుట్టూ చూడడం ఏదో ధర్మాన్ని పట్టుకోవడం ఓ అనుమానం ఒకటి చేయడం అలా చేయకూడదు సో మామూలుగా ఒక మనిషి వచ్చారనుకోండి అది ఆ మనిషికి వేసి చూసామనుకోండి ఈ మనిషి ఆయనకి బాగా పరిచితమై ఉంటాడు ఎందుకంటే ఆ మనిషి వస్తూనే ఈయన ఆయన ఆయనకి ఆ వ్యక్తికి వేసి చూసినాడు సాధారణంగా జనులు ఎవరికేసి చూస్తారో వాళ్ళు పరిచితులై ఉంటారు ఆయన అలాంటి అనుమానం చేశారనుకోండి ఏమవుతుంది అనుమానం ఇది ఫెయిల్ అయిపోతుంది ఒకప్పుడు సక్సెస్ అవ్వచ్చు ఇంకొకప్పుడు ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఆదిత్య జ్యోతితో ఈ కార్యకరణ సంఘాతం వ్యవహారం చేస్తుంది కాబట్టి ఆదిత్య జ్యోతి కార్యకరణ సంఘాతానికి విలక్షణంగా ఉంది విలక్షణంగా ఉంది కదా అది వేరే ఉంది జ్యోతి సంఘాతం వేరే ఉంది చంద్రుడు అనే జ్యోతితో ఈ సంఘాతము వ్యవహారాన్ని చేస్తోంది చంద్రుడు అనే జ్యోతి ఈ సంఘాతం కంటే విలక్షణంగా ఉంది అగ్ని అనే జ్యోతితో ఈ సంఘాతం వ్యవహారాన్ని చేస్తోంది అగ్ని అనే జ్యోతి ఈ సంఘాతము కంటే విలక్షణంగా ఉన్నది శబ్దము అనే జ్యోతితో ఈ సంఘాతం వ్యవహారాన్ని చేస్తోంది శబ్దము అనే జ్యోతి సంఘాతము కంటే విలక్షణముగా ఉన్నది అదేవిధంగా ఆత్మ అనే వెలుగులో ఈ సంఘాతం వ్యవహారాన్ని చేస్తోంది కనుక ఆత్మా ఈ సంఘాతము విలక్షణముగా నుండును అని మీరు అనుమానం చేశాను సామాన్యతో దృష్ట అంటే సూర్యుడిని చంద్రుణ్ణి ఇలాగ సర్వసాధారణములైన అంశాల్లో ఏ లక్షణం కనబడుతుందో అదే లక్షణము ఆత్మ అనే జ్యోతి విషయంలో కూడా ఉంటుంది అని అనుమానం చేశాడు తప్ప వీడేమో ఆత్మస్వరూపాన్ని పరిశీలించి చేసిన అనుమానం ఏమి కాదు అలాంటి అనుమానాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ఎలా ఫెయిల్ ఆదిత్య జ్యోతి ఆదిత్యుడు చంద్రుడు అగ్ని వాస్కు అనే జ్యోతులు బయట ఉండి ఈ సంఘాతానికి ఉపకారం చేసినట్టుగానే ఆత్మ అనే జ్యోతి కూడా బయట ఉండి సంఘాతానికి ఉపకారం చేయాలనే రూలేడిని ఉండదు ఆ సామాన్యతో దృష్టమైనటువంటి అనుమానం ఆత్మ దగ్గరికి వచ్చేటికి తుస్సు అంటుంది కాబట్టి నాలుగు చోట్ల అనుమానం ఉంది కదా అని ఐదు చోట్ల ఇప్పుడు బుట్టలో నాలుగు కొళ్ళు వస్తాయి ఒక యాభై కొళ్ళు బుట్ట వస్తుంది పై పండ్లు తింటే మంచి తీయగా ఉంది కాబట్టి ఈ పళ్ళు అన్నీ తీయగా ఉంటాయి ఇంకో పండు తీసుకున్నారు అది తీయగానే ఉంది మరో పండు తీసుకున్నారు అది తీయగానే ఉంది మూడు పళ్ళు తీయగా ఉన్నాయి కాబట్టి మిగిలిన రెండు పళ్ళు కూడా తీయగా ఉంటాయి అని మీరు అనుకుంటారు నాలుగో పండ్లు తీసేవాడు వెళ్ళి పళ్ళగా ఉంటుంది సరఫరన్నా మీ అనుమానం అక్కడికి పండుగచ్చిందా కాబట్టి ఆదిత్యుడు చంద్రుడు అగ్ని శబ్దము ఇత్యాదులు విలక్షణంగా ఉన్నాయి కనుక ఆత్మచైతన్యము కూడా విలక్షణముగానే ఉంటుంది అని వెళ్ళి కనుక్కోవాలి అవన్నీ విలక్షణంగా ఉంటాయి ఆత్మచైతన్యం విలక్షణంగా లేదు ఉండక్కర్లేదు అంటే అర్థమేది సంఘాతంలో భాగమే ఉంటుంది అంటే సంఘాత ధర్మమే ఉంటుంది కాబట్టి సంఘాతము భిన్నంగా వేరే ఆత్మ అనేది ఎదిలేదు అంటే అర్థమేదో తెలుసినా సంఘాతమే ఆత్మ అది లోకాయుత పాత్ర సామాన్యతో దృష్టస్థు అనుమానస్ వ్యభిచారిత్వా అప్రామాణ్యం అర్థం చెప్పచ్చు ఈ విధంగా సామాన్యతో దృష్ట్యా సామాన్యముగా చూచి చేసేటువంటి హనుమానస్ అనుమానము వ్యభిచారిత్వాత్ వ్యభిచరిస్తుంది కనుక అప్రామాణ్యం ప్రమాణము కాదు సామాన్యతో దృష్టబలే భవాన్ ఆదిత్యాధివత్ వ్యతిరే సాధయతి కార్యకరణే మేము నిన్నో ప్రశ్న అడుగుతున్నాం భవాన్ నువ్వు నువ్వేమంటున్నావు కార్యము కరణముల యొక్క సంఘాతము కంటే వెలుగు విలక్షణమైనది అంటున్నావు ఎందుకురా అలా ఎందుకంటున్నావు అంటే చంద్రుడు అలా అయింది అని సామాన్యంగా కొన్ని విషయాలను చూసి అలాగే ఆత్మ కూడా ఈ సంఘాతము కంటే విలక్షణమైన అనుమానం చేస్తున్నావు అలా చే ఈ సామాన్యతో దృష్టమైన అనుమానములు అది ఫెయిల్ అయిపోతాయి అలా ఒక అసాధారణ ధర్మాన్ని తీసుకుని అనుమానం చేయాలి తప్ప సామాన్యతో దృష్టములైన అనుమానములను మనము స్వీకరించడానికి వీరి ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ గౌతమి ఎక్స్ప్రెస్ ఎప్పుడూ గంట లేటుగా వస్తుంది అని నేను అనుమానం చేశా ఓ రోజు అతను ఏడే ఎప్పటికీ రూమ్ దగ్గర కనుకుంటాడు ఎలా ఏటో ఎలా వచ్చావంటే గౌతమిలో దిగి వస్తున్నాను గౌతమిలో అయితే ఏడికి ఎలా వచ్చావంటే చాలా కరెక్ట్గా వచ్చేసిందన్నాడు పోయిందా మన అనుమానం ఫెయిల్ అయిపోయిందా నువ్వు ఆత్మ అనేది కార్యకరణ సంఘాతం కంటే విలక్షణమైనది ఒకటి గలదు అని చెప్పడానికి సామాన్యతో దృష్టమైన అనుమానాన్ని ఆశ్రయిస్తున్నావు దానికి బలం లేదు అంటే సక్సెస్ అవ్వచ్చు అట్లు అవ్వచ్చు కాకపోవచ్చు వ్యధికారం అంటే అను ప్రత్యక్షం అనుమానైన బాధితం శక్యతే తర్వాత ప్రత్యక్షము అనుమానము రెండింటి మధ్యన కనుక వచ్చినప్పుడు ప్రత్యక్షం నెగ్గుతుంది తప్ప అనుమానం నెగ్గ ఎందుకంటే అనుమానం ప్రత్యక్షం మీద ఆధారపడే అనుమానం ప్రవర్తిస్తుంది కాబట్టి ప్రత్యక్షం అన్నది మూల ప్రమాణం అనుమానం అన్నది దీని నుంచి వచ్చిన ఎగ్జు ఎగ్జుటెంటో ఏదో అంటారు ఎగ్జుమెంట్ అంటే దీని నుంచి వచ్చిన ఆనుషంగికమైన ప్రమాణం ఇప్పుడు ప్రత్యక్షం ప్రత్యక్ష ప్రధానం ప్రత్యక్షం అత్యంత బలీయమైనది అనుమానం చేసి ప్రత్యక్షాన్ని తిరస్కరించటం అన్నది అగ్గీకారం కాదు ఇప్పుడు నువ్వు అనుమానం చేస్తున్నావు ఆత్మ అనే వెలుగు ఆదిత్యాది జ్యోతుల వలె దేహాది సంఘాతము కంటే విలక్షణమైనదే అని నువ్వు అనుమానం చేస్తున్నావు మా మా అనుభవం ఎలా ఉంది ప్రత్యక్షానుభవం ఎలా ఉందో చూసిన ఈ వెలుగు ఏదైతే ఉన్నదో ఏ వెలుగులో ఈ సంఘాతము వ్యవహరిస్తుందో ఆ వెలుగు ఈ సంఘాతము యొక్క ధర్మమే అని మాకు తెలుస్తోంది మా అనుభవం ఎలా వెలుగు ఒకటి వేరే ఉందని అలాగ మాకే అనుభవానికి రావట్లేదు దేహము తెలుసుకుంటూ ఉందనే మా అనుభవం ఉంది తప్ప దేహం తెలుసుకునేది కాదు వేరే వెలుగు ఉంది ఆ వెలుగుని బట్టి దేహం తెలుసుకుంటోంది అది నువ్వు అనుమానం చేస్తున్నావు తప్ప మా అనుభవం అలా లేదు మా అనుభవము దేహం తెలుసుకుంటోంది అనియే ఉన్నది కాబట్టి అనుమాన ప్రమాణాన్ని పట్టుకుని ప్రత్యక్షాన్ని తిరస్కరించడం తాగదు పాపం వాళ్ళు చాలా యుక్తియుక్తంగా ఫిలాసఫీని బిల్డప్ చేసుకునేవారు అంతేకాడే మనకి షడ్ దర్శనములని ఆరు రకముల ఫిలాసఫీస్ ఉండేవి అవి పోయాయి ఆరు దర్శనములు ఆరుగురు ఫిలాసఫర్సే వాళ్ళవారు థీలాజియన్స్ ఎవరు లేరు నైయాయికులు వైశేషికులు సాంఖ్యులు యోగులు కర్మమీమాంసకులు ఉత్తర మీమాంసకులు ఆరుగురు వీళ్ళు యాదు కూడా ఫిలాసఫర్స్ వీళ్ళు వీళ్ళ ఎవళ్ళు కూడా మతవాదులు కాదు మత మతపరమైన వాళ్ళు కాదు వీళ్ళు ఇప్పుడు జైలు ఉన్నాడనుకోండి కర్మయే తత్వము అని ఆ కర్మని ప్రతిపాదించాడు తప్ప ఇంకక్కడి నుంచి ఓ విగ్రహం పెట్టి పూజలోకి చేసుకుంటూ చేస్తూ ఆ ఉల్లవాళ్ళందరినీ తిరిగి వీడియోలు తీస్తూ అలా చేసిన వాడు కాదు కర్మ మీమాంసకులు అలా ఉన్నారు ఇక యో యోగులు ఉన్నారంటే ఆ ఈశ్వరుడనే ఒక తత్వము గలదు అదే శుద్ధమైన అంతఃకరణము గలది అని చెప్పి వాళ్ళు ఆత్మనిష్ట అంతర్దృష్టి మనస్సుని జయించుట అలాగ పోయారు ఆదాలో పోయారు సో వైశేషికులు వాళ్ళు ఉన్నారంటే పరమాణువులు ఉండేవి ఈశ్వరుడు అనే ఒక తత్వం ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి మూడు కాళ్ళు ఉంటాయి ఇలా చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు అనే ఉంటాడు ఆ ఒక తత్వం ఆ ఈశ్వరుడికి పరమాణువుల సహాయంతో ఈ జగత్తును నిర్మాణం చేస్తాడు ఈ జగత్తు సత్యమే ఈశ్వరుడు సత్యమేంటో చెప్పాడు కాబట్టి పాపం వాళ్ళు మీరందరూ ఫిలాసఫర్ ఫిలాసఫీ సమాజం నుంచి వెనక్కిపోయి ఫిలాసఫీ వెనక్కిపోయిందంటే అర్థం ఏంటి ఆ థింకింగ్ ఫ్యాకల్టీయే లుప్తమైపోయింది అని అభిప్రాయం అది వెనక్కిపోయి దాని స్థానంలో కోరికలు భయాలు కోరికలు భయాల చేతను నిర్మాణము చేయబడినటువంటి దేవతారూపములు పూజలు ఇవన్నీ వచ్చి పడ్డాయి సో కాబట్టి ఈనాడు వాతావరణము ఇది ఫిలాసఫీకి అనుకూలమైన వాతావరణం కాదు ఏదో మల్లాంటి కోటిగాళ్ళు కొంతమంది ఓ మూల కూర్చుని ఆ ఫిలాసఫీని స్టడీ చేస్తూ ఉంటారు శంకర పీఠాలే ఫిలాసఫీని పూర్తిగా విధులు పెట్టేసి పడిపోయారు వాళ్ళు వాళ్ళు తంత్రము ఉపాసనము తాంత్రికమైన ఉపాసనము అవి చేసుకుంటూ వాళ్ళు కాలక్షతం చేసి వాళ్ళు చాలా బిజీగా ఈ రకమైన మినంసం వాళ్ళు చేసేట ఏదో బృహదారంగ భాషను చదివి వాళ్ళే అదుదు ఆ పరిస్థితి అలా వచ్చింది ఇంకా అసలు బృహదారంగంలో పుస్తకం రాయకుండా రాయడం దాన్ని వాళ్ళు ప్రింట్ ఆ పుస్తకాన్ని కాపీలు జనాలు పట్టగడం ఇదంతా చూసినప్పుడప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఏదో మన కూడా ఏదో వచ్చిందిరా భగవంతుడు అసలే లేదనుకున్నాను అలా అనుకోవడానికి అవకాశం లేదు సంథింగ్ ఈజ్ మూడింగ్ అని సంతోషపడుతూ ఉంటాను మెయిన్ అయమేవతో కార్యకరణ సంఘాత ప్రత్యక్షం పశ్యతినోతి నిజానాతి అంటే మన ప్రత్యక్షం ఎలా ఉంది ఇదిగో ఈ సంఘాతం ఉన్నది ఇదే చూస్తోంది ఇదే వింటోంది ఇదే సంకల్పిస్తోంది ఇదే తెలుసుకుంటోంది అది ప్రత్యక్షం దాన్ని పక్కన పెట్టేసి నువ్వు అనుమానం ఏమైనా చేస్తావు సో ఈ కార్యకరణ సంఘాతము ఒకనొక వెలుగులో పనిచేస్తోంది ఆ వెలుగు కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైనది ఎలా అయితే ఆదిత్యాది జ్యోతుల విలక్షణం అని దృష్ట అనుమానాన్ని పట్టుకొచ్చి సామాన్యతో దృష్టములైన విషయాల్ని పట్టుకొచ్చి దీంట్లో చొప్పించి అవి అంత బహి బహి విలక్షణములుగా ఉన్నాయో సంఘాతము విలక్షణముగా ఉండి సంఘాతానికి ఉపకరిస్తూ ఉన్నాయో అలాగే ఆత్మ అనే ఒక వెలుగు కూడా గలదు అది సంఘాతం కంటే విలక్షణంగా ఉంది సంఘాతానికి ఉపకరిస్తూ ఉంటుంది ఈ సంఘాతం ఎందుకు కొరగానిది ఆ వెలుగు ఉంటేనే ఇది గొప్ప లేకపోతే ఇది ఏమీ కాదని నువ్వు అనుమానాల మీద అనుమానాలు రూగుతూ మా ప్రత్యక్ష అనుభవం ఎలా ఈ సంఘాతమే చూస్తోంది ఈ సంఘాతమే వింటోంది ఇప్పుడు చూస్తున్నారనుకోండి ఎవరు చూస్తున్నారు ఇది ఇదే చూస్తుంది ఇదే సంకల్పం చేసి కూడా ఇదే ఆ తెలుసుకునేది కూడా ఇదే అంటే ఇది ఉన్నంతసేపు చూడటం ఉంది వినడం ఉంది సంకల్పించడం ఉంది తెలుసుకోవడం ఉంది ఇది ఇది గూడు చేయిన తర్వాత ఏమీ లేదు కాబట్టి ఇదే ఆత్మ ఇదే వెలుగు ఇంక వేరే ఆత్మ అనేది లేదు ఎది నామా జ్యోతిరంతరం అత్యపకారకం సార్ ఆదిత్యాదివత్ పైగా మేము మేము ఇంకో అనుమానం చేస్తాం ఎలాగ అనుమానం చేస్తా ఉంటే చూడు ఈ కార్యకరణ సంఘాతానికి వెలుగును అనుగ్రహించి ఉపకారము చేస్తోంది ఆదిష్ట ఏమండి ఇప్పుడు కార్యకరణ సంఘాతానికి వెలుగును ఇచ్చి ఉపకారం చేసే ఆదిత్య కార్యకరణ సంఘాతం యొక్క ఆత్మయా అనాత్మయ అనాత్మ బయట ఉంది కదండి దీని ఆత్మయం కనుక దీని ఆత్మశూర్యుడు కాదుగా దీపం పెట్టారు ఆ దీపం వెలుగులో ఈ కార్యకరణ సంఘాతం ఉపకారం చేస్తు పని చేస్తుంటోంది అది ఆ దీపం దీనికి వెలుగును అనుగ్రహించి ఉపకరిస్తూ ఇప్పుడు ఆ దీపము దీపం అంటే వెలుగాయి అగ్ని నుంచి ఇచ్చి వెలుగాయి ఆ వెలుగు కార్యకరణ సంఘాతానికి ఆత్మయా అనాత్మయ అనాత్మ చంద్రుడు అనాత్మ శబ్దము అనాత్మ కాబట్టి నీకేం తెలిసిందంటే కార్యకరణ సంఘాతానికి వెలుగునిచ్చేది ఏదైనా కూడా అనాత్మ ఏం తెలిసింది మనం నువ్వేమిటి ఆత్మ వెలుగునిస్తున్నట్టున్నావు ఆత్మవై వాయి జ్యోతి శాస్త్రే అంటే ఏమిటి అయితే నీకు ఒక్కటే సేవింగ్ గ్రేస్ ఏమిటో తెలిసినా కార్యకరణ సంఘాతము ఒకటి దానికి వెలుగునిచ్చేది మరొకటి అని పిచ్చి పక్కన పెట్టాం కార్యకరణ సంఘాతానికి వెలుగునిచ్చేది వేరే ఏదే అక్కర్లే దాని వెలుగు దానికే ఉంది కాబట్టి అదే ఆత్మ ఆత్మ విలుగిస్తుందని నువ్వు నువ్వు గుంచుకుంటున్నావు కదా ఆత్మ ఆత్మ ఆ వెలుగునిచ్చే ఆత్మ అదే కాబట్టి వేరే ఆత్మ ఏది లేదు అని లోకాయుత పక్షైర్యం చూడండి అంటే నేను చూశానండి ఈ దార్శనికులు ఖండన మండలములలో ధైర్యంగా ఉంటారు భయపడాల్సిందే ఉంది ఇంట్లో మనమే వాళ్ళనా మిమ్మల్ని తిరుగుతున్నావా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం భయపెరగారు ఆధునిక కాలంలో అసలు ఏది మాట్లాడకూడదు సత్యం మాట్లాడకూడదు తత్వం మాట్లాడకూడదు ఎంతసేపు యూ షుడ్ బి పొలిటికల్లీ కరెక్ట్ పొలిటికల్లీ కరెక్ట్నెస్ అని మీరు అనుమతి మాట సత్యం చెప్పకూడదు ఇది ఒక కొత్త సిస్టమ్ మొదలైన ముఖ్యంగా మతం దగ్గరకు సత్యం చెప్పకూడదు సత్యాన్ని ఖర్చుకుచ్చి పైప యొక్క బుద్ధి చెప్తూ కడుపులో ఏదో పెట్టుకుని పైపేదో గొప్ప దానికి ఈ రకమైన ధోరణి వైద్యులు వీటికి మళ్ళీ ఒక రకమైన ఎక్సెప్షను స్వామి దయానంద సరస్వ ఆర్య సమాజ సంస్థాపకులు ఉన్నారే ఆయన అసలు నిర్భీకంగా మాట్లాడే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో క్రిస్టియన్ మతము అని హెడింగ్ పెట్టి సత్యార్థ ప్రకాశంలో ఒక యాభై చాప్టర్ ఉంది అది ఒక లేఖ రూపంగా ప్రచురించారాయన ముందు ఒక లేఖ ఒక ఆర్టికల్ రూపంగా ప్రచురించారు ఆర్టికల్లో క్రిస్టియన్ మతాన్ని దుయ్యబట్టారు క్రిస్టియన్ మతంలో ఏముంటుంది ఆరు రోజులు కష్టపడ్డాడు దేవుడు ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంటుంది ఈయనంటారా ఎలా నీ దేవుడు తి మా కార్మికుడికి తేడా ఏముందిరా మా కార్మికుడు ఆరు రోజులు కష్టపడి ఒక రోజు విషయాన్ని తీసుకుంటున్నాడని అలసిపోయి మీ దేవుడికి వాడికి తేడా ఉంది అలసిపోయాడు కాబట్టి మీ దేవుడు దేవుడే కాదు ఎలా అవుతాడు అని ఒక ప్రశ్న ఇస్తారు ఆ లేఖలో ఆరు రోజులు జగత్తులంతని ఆకాశాన్ని పృథివిని మనుషుల్ని పశువుల్ని పక్షుల్ని అన్ని స్వర్గాన్ని అన్ని సృష్టించేట అప్పుడు వెలుగు కోసమని సూర్యుడిని పెట్టాడు అని రాస్తారు అసలు సూర్యుడు లేదే పొగలు రాత్రి అనే విభాగం ఉండదు ఆ విభాగం లేకపోతే ఆరు దినములు అనే మాట ఉండదు కాబట్టి ఏడో రోజు సూర్యుడు రావడం అంటే నీ అంత మూర్ఖులు వేకానికి ఒక ఏడు వందలు రాస్తున్నా లైక్ రాసిన ఆయన రాసిన ప్రశ్నలు మీకు లేవనెత్తితే ఈ మిషనరీస్ పారిపోతారు అక్కడి నుంచి ఉండడానికి వీలు ఉండదు లైక్ ఆయన అలా రాశారు సో కొద్దిగా రసారు బ్రహ్మకపాలం అని ఒకటి ఉంది బ్రహ్మకపాలం అంటే ఎప్పుడైనా మీరు వెళ్తే బ్రహ్మకపాలం ఏమిటి చూపించమంటే వాడు ఎక్కడికో పట్టుకెళ్ళి అక్కడ బండరాయి చూపిస్తాడు ఆ బండరాయి మీద ఎలా గీతలా ఉంటుంది ఎందుకంటే ఎలా గీతలా అది బ్రహ్మకపాలం అంటే నేను మళ్ళీ అడిగాను అయ్యా బ్రహ్మక పాలు కొని కావు మీరుకో అంటే వాడు ఆ రాయి ఆ గీత చూపించి ఇదేనా బ్రహ్మకపాలం ఉంటాయి అరే ఇది బ్రహ్మకపాలం ఏంటి బ్రహ్మకపాలము అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక తల తగ్గొట్టబడి అది కింద అది పుర్రీ కింద తయారైంది అది కదా బ్రహ్మకపాలం ఏ బండరాయి చూపించి ఇలా ఒక గీత చూపించి ఇది బ్రహ్మకపాలం అంటారు ఏమిటిరా నాకు బ్రహ్మకపాలం చూపించా ఇదేలా బ్రహ్మగపాలం భోగప్రతం చూపనంద సరస్తోత అన్నారు బండరాయిని చూపించి బ్రహ్మగపాలం అంటావు నువ్వు ఐ డు నాట్ యాక్సెప్ట్ అవు దీనికి ఏదో అర్థం అర్థం అయిన పూజలు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇదేదో బ్రహ్మగపాలమైన వీళ్ళందరూ పెట్టినటువంటి కల్పన తప్ప దాంట్లో వాస్తవం లేదని పుట్టుక దాన్ని పుట్టుకొని బ్రహ్మకు పాలు ఉంటుంది అలాగే వాళ్ళు బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి ఒక బండరాయి దాని మీద ఇంకో బండరాయి అలా పేర్చినట్టుగా ఉంటాయి మహాభారతం అదే బండరాళ్లను చూపించి మహాభారతం ఉంటుంది మహాభారతంలో పర్వములు ఒకదాని మీద ఒకటి పద్దెనిమిది పర్వములు పేర్చినట్టు ఉంటాయి ఇక్కడ ఒక రాయి మీద ఇంకొక రాయి పేర్చిన ఇదే మహాభారత బండరాళ్లను చూపించిన మహాభారతం ఉంటుంది అదే దానికి అక్కడ అందరూ పూజలు దండాలు కొంకంపొట్లు అంటే వాళ్ళు ఇవి బండరాళం చూపించి మహాభారతం అంటాం ఏంటి ఓ బండరాయిని చూపించి ఓ గీతను చూపించి ఇది కపాలం అంటాం ఏంటి కాయి కపాలం అలా అవుతుంది అని ఆయన అసలు మీకు ఈ ఫిలాసఫర్స్ యొక్క విషయం ఎలా ఉంటుందన్న దానికి మీకు దృష్టాంతంగా చెప్పారు మనం అలా ప్రతిదానికి భయపడిపోతూ ఏదో సా ఏదో కథ ఏదో సామెత ఉంది దీని ఇలా అంటే దీని కోపం అలా అంటే దాని కోపం అంటూ ఏదో సామెత ఉంది కరవమంటే కప్ప కోపం విడవమంటే కోపం కాబట్టి ఏమీ అనకుండా అనుకుని నోట్ కథ విడగదు కాము చాలదు పొలిటికల్లీ కరెక్ట్ ఇలాగంటే సమాజం పడింది తత్వం నుంచి దూరమైంది అడగాల అక్కర్లేదా అప్పుడు ఎవడైనా వచ్చే నేను ఇలా నాలుగు ఇలా మడత పెట్టి దాని కింద లింగం పెట్టి ఆరు నెలలు తపస్సు చేశానంటే అది చూపించినా ఆ లింగం ఇప్పుడు నాలుగు పెట్టి నువ్వు ఇక్కడ గంట సేపు మంచినీళ్ళు కాకుండా కూర్చోవచ్చు హౌ కుడ్ యూ డూ వై కుడ్ యూ డూ దాట్ అని ఎవడో ఒకడు అడగాలి కదా ఎవడో అడగ అందరూ అలా దండాలు పెట్టేసి ప్రసాద తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చారు ఈ తీర్థ ప్రసాదాలు అనేది తీర్థ ప్రసాదం అంటే వడు నేను బయట వయసు తీర్థ ప్రసాదం వాయం హారతి పళ్ళెం చుట్టుతున్నప్పుడు దాని మీద చేతులు పెట్టి కళ్ళ పెట్టి వయర్లు డి వయర్లు డు దండంలో దండం పెట్టు ఆ పొగ మీద ఆ చేతులని కళ్ళ కద్దుకోవడం వడుగు నేను బయట అని ఈ రకంగా ఒక ఆయన అడిగాడు కాబట్టి అడుగుతారు ప్రతిదానికి గుడు బసవన్న అంటూ ఉండరు అందరూ అలా ఉండరు ఫిలాసఫర్లు అడుగుతారు ప్రశ్నలు అడుగుతారు అలాంటి కేసు ఇది ఈయనంటారు మీరు చెప్పండి అస్యా ఈ సంఘాతమునకు ఉపకారకం వెలుగునిచ్చి ఉపకారం చేసేది ఆదిత్యాదివత్ సూర్యుడు చంద్రుడు వలే ఎది నామ్యోతిరంతరం సేరొక జ్యోతి అయ్యే పక్షంలో జ్యోతి తత్ ఆ జ్యోతిరంతరం వేరొక జ్యోతి నా ఆత్మ ఆత్మ కాలేదు ఆదిత్యాది వలేవా సూర్యుడు చంద్రుడు వదేమే ఇప్పుడు సూర్యుడు ఈ సంఘాతానికి ఉపకారం వెలుగునిచ్చి ఉపకారం చేస్తోంది ఈ సంఘాతానికి ఆత్మైందా కాలేదు కాబట్టి ఈ సంఘాతానికి ఏది ఏది వెలుగునిచ్చి ఉపకారం చేస్తోందో అది ఈ సంఘాతానికి ఆత్మ కానే కాదు ఇది నువ్వేటి ఆత్మ అంటే మళ్ళీ ఆత్మనైవా ఆత్మ కానే కాదు ప్రత్యక్ష దర్శనాదిక్రియా సమా సు కార్యకరణ సైన్ అంటాడు జుడ ప్రత్యక్షంగా నీ అనుభవంగా స్ నువ్వు చూసికో ఏ కార్యకరణ సంఘాతమైతే ప్రత్యక్షంగా చూచుట వినుట సంకల్పించుట తెలుట మొదలైన పనులను చేస్తోందో ఆ కార్యకరణ సంఘాతమే ఆత్మ అవుతుంది అదే ఆత్మ అవుతుంది మరొకటి ఆత్మ అయ్యే అవకాశమే లేదు ఎలా అయితే చంద్రుడు మొదలైనవి అనాత్మలో కార్యకరణ సంఘాతం కంటే విలక్షణంగా ఉండి వెలుగుని అనాత్మే అవుతుంది తప్ప ఆత్మ అవడానికి అసలు వీవే లేదు కాబట్టి కార్యకరణ సంఘాతమే ఆత్మ మీరు దక్షిణావతి స్తోత్రంలో విన్నారు కదా దేహం ప్రాణం అపి ఇంద్రియాన్ని అప్పటి చలాం శూన్యం విదు స్త్రీ బాలాంధ జడోపమాహమితి అహం అంటే ఆత్మ దేహమే ఆత్మ కార్యకరణ సంఘాతమే ప్రత్యక్ష విరోధే అనుమానస్య అప్రామాణ్యా ప్రత్యక్ష అనుభవాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటే దేహ దేహేంద్రియ కార్యకరణ సంఘాతమే ఆత్మ అని అనిపిస్తుంది అనుమానం తీసుకుంటే ఆదిత్యా విజ్యోతులు వేరే ఉండి దీనికి ఉపకారం చేసుకున్నాయి కనుక అలాగే దీనికి వెలుగు నుంచి ఉపకారం చేసేటువంటి ఆత్మ కూడా దీనికంటే వేరే ఉండాలి అని అనుమానం చేయాల్సి వస్తుంది వేరే ఉండాలి అభౌతికం అవ్వాలి అని అనుమానం చేయాల్సి వస్తుంది అనుమానం చేత నువ్వు ఈ కార్యకరణ సంఘాత విలక్షణమైన ఆత్మని నువ్వు స్థాపించే ప్రయత్నం చేస్తున్నావు మేము ప్రత్యక్షంగా అనుభవంలో ఆత్మ ఈ కార్యకరణ సంఘాతమే అని మేము తెలుసుకుంటున్నాము కాబట్టి ప్రత్యక్షానికి బలం ఎక్కువ అనుమానానికి బలం లేవు అనుక ఆత్మ అనేది వేరే ఉన్నది సంఘాతము కంటే అనే మాటను మేము ఒప్పాము దీని ఇంకా సిద్ధాంతం దాన్ని కొట్టేసే పరిస్థితి ఇంకా రాలేదు ఆ పూర్వపక్షంలో ఉండే ఒక ఒక లొసుగును చూపించి మీ పూర్వపక్షం సరిగ్గా లేదు సిద్ధాంతం అంటే భవిష్యకారులు పూర్వపక్షాన్ని పూర్తిగా ఖండించడం అనే పరిస్థితి తర్వాత వస్తుంది ముందేమంటున్నారంటే చూడరా మీ పూర్వపక్షం ఒకళ్ళు ఒక లొసుగు కలదు దాన్ని నువ్వు సరిచేసుకోవాలి అని అబ్జెక్షన్ రేస్ చేస్తున్నా నను అయమేవ చే దర్శనాదిక్రియాకర్త ఆత్మా సంఘాత కథం అదికల అస దర్శనాదిక్రియాకర్తృత్వం కదాచివతి కదాచిన్నొక్కసార పుస్తకం